హరి ఓం గణానా కవి కవీనాశ్రవస్త బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనస్వన్నోలసాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాదాచార్యపర్యంతం వందే గురు పరంపరా తస్వం సహనా సహనౌ భునత్తు సహంకరవాహైజ్విధీతమస్తు మా విద్విషావహై ఓ శాంతి శాంతి శాంతి తస్ోపనిషత్తి సత్య సత్యమితి కా సత్యమీ ేష సత్యం నా ఆత్మానం బ్రహ్మ విలక్షణం కల్పయేదు ఉష్ణాత్మక ఇవ అగ్నవు చేతైక దేశం ప్రకాశాత్మకేవా సవితరి తమ ఏక దేశం అలాంటి కల్పనలు చేయకూడదు ప్రకాశస్వరూపుడైన సూర్యుని ఎందు చేకటే ఒక భాగము గలదు అని వేడియే స్వరూపము కాగల చల్లదనము ఇంకొక భాగము గలదని ఆ కల్పనలు ఎంత యుక్తి విరుద్ధంలో శుద్ధ చైతన్య స్వరూపమైన పరమాత్మ ఎందు సంసారి యొక్క జీవులో మూలంన్నాడు అని కల్పించటము చాలా తప్పది పైగా ఇటువంటి కల్పనలను తిరస్కరించడానికే ఉపనిషత్తు వచ్చింది కానీ ఉపనిషత్తు చదువుని వాళ్ళు ఎలా ఉన్నా ఉపనిషత్తు చదువుని వాళ్ళు అలాంటి పొరపాటు చేయకూడదు ఎందుకంటే సర్వకల్పనాపనయనార్థసార పరత్వా సర్వోపనిషద ఇది అయింది స్వైవ మాది మంత్రవర్ణేభ్య తర్వాత అందాము నత ఆత్మన సంసారిత్వం చాలా గొప్ప స్టేట్మెంట్ ఆత్మకు సంసారిత్వము అనుభవానికి వస్తున్నమాట యథార్థం అనుభవానికి వస్తుంది దాన్ని నేను స్వతహాగా లేదు ఈ స్వతహగా లేదు స్వతహ అనే హకార ఆకారం తెలుగులో ఉన్నది స్వతహ గా పక్కన పెట్టి ప్రయోగిస్తారు క్రియా విశేషణంగా స్వతహాగా ఉంది స్వతహాగా లేదు అని ఈ స్వతహ తెలుగు ప్రయోగం సంస్కృతంలో ఉండే స్వతహ అని అక్కడి నుంచి నా అభిప్రాయం ఎలా వచ్చినా ఏమైనా చక్కటి ప్రయోగం యు కెనాట్ రిప్లేస్ ఇట్ ఈవెన్ ఇన్ తెలుగు స్వతహాగా అంటే దాని స్వరూపంలో భాగంగా ఆత్మకు సంసారిత్వం లేదు మీకు సంసారం ఎప్పుడు అనుభవానికి వస్తుందంటే మీరు ఆ సంసారాన్ని భావన చేయాలి దానికి ఒక ప్రాసెస్ ఉంది ముందు దాన్ని భావన చేయాలి భావన చేసి దానితోటి తాదాత్మ్యాన్ని చెందాలి ఐడెంటిఫై అవ్వాలి అప్పుడు సంసారం అనుభవానికి వస్తుంది ఇప్పుడు మీరు మామూలుగా సోఫాలో కూర్చుని ఉన్నారని కొన్ని ఈ సంవత్సరం లేదు ఏమీ లేదు పైగా విశ్రాంతిగానే ఉన్నారు ఈ సంవత్సరం ఏమో ఏం లేదుగా కానీ ఈ లోపల ఏదో గుర్తుకొస్తుంది గుర్తుకొచ్చిందంటే అర్థం మనస్సులో కదలిక ప్రారంభమైంది అని అర్థం గుర్తుకు రావడం అంటే అదేం బయట నుంచి రాదు మనస్సులోనే చలనం ఆరంభమవుతుంది బయట నుంచి ఏది కాదండి బయట నుంచి వస్తుందన్నది ఉంటే ఉపచారం ఉపచారం అంటే అది కాని దానిని అది అని చెప్పుట ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను సికింద్రాబాద్ గురించి ఆలోచించాననుకోండి బయటనున్న సికింద్రాబాద్ లోపలికి వచ్చిందని మీరు అనుకుంటారా అలాగే బయట సికింద్రాబాద్ లోపలికి రాలేదు లోపలే మనస్సులో సికింద్రాబాద్ వాసన ఉంది అది కథలికం వచ్చింది తర్వాత మీరు ఇది సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా సూక్ష్మమైన విషయమే మనస్సుకి వేగము మనోవేగము అంటారు వాయువేగము మించింది మయో మనోవేగము అని అంటే మనస్సు మహావేగంగా వెళ్తుంది వీరికే ఉపచారం అట ఇవన్నీ ఉపచారాలు ఉపచారం అంటే ఏదో అనారోగ్యంగా ఉన్నవాడికి చేసి సేవను అనుకోకండి సుమా అది కాదు ఎందుకంటే ఇది శాస్త్రీయమైన భాష ఇది ఉపచారం అంటే అది కాని దానిని అది అని వర్ణించుతారు దాన్ని ఉపచారము అంటారు సో మనస్సుకి చాలా వేగము ఏమిటి వేగము ఇక్కడి నుంచి కలకత్తా వాయువు వెళ్ళాలనుకోండి వాయువు ఇక్కడి నుంచి కలకత్తా వెళ్ళాలనుకోండి చాలా వేగంగా పోతుంది రైలు అయితే రోజు పడుతుంది వాయువు అయితే గంటలో పోతుంది వాయువేగము కానీ మనోవేగము ఇక్కడి నుంచి కలకత్తా మనస్సు వెళ్ళడానికి ఎంతసేపు క్షణంలో వెళ్తుంది అది ఉపచారం మనస్సు కలకత్తాకి వెళ్ళదు కలకత్తా మనస్సు దగ్గరికి రాదు ఏదీ ఎక్కడికి వెళ్ళదు ఆ కలకత్తా వాసన మనస్సులో ఉంటుంది అది అది కదు ఆ కదలిక వస్తుంది మనస్సులో కదలిక వస్తుందంటే మూమెంట్ ఆ చైతన్యంలో మూమెంట్ అంతే సో సోఫాలో కూర్చుంటాడు విశ్రాంతిగా కూర్చుంటాడు శుద్ధ చైతన్య స్వరూపుడుగా ఉంటాడు నిద్రపోతుంటే అది వేరే సంగతి తెలివిగా ఉన్నాడు కనుక చైతన్య స్వరూపుడే ఉంటాడు ఈ లోపల ఏదో గుర్తు వస్తుంది అంటే మనస్సులో చలనము ఆరంభమైనది చలనం వచ్చిందో ఆ చలనానికి ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఒకటి ఉంటుంది దానికి ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఉంటుంది ఒక పూర్వాతలాలు సందర్భం అన్నీ ఉంటాయి దానికి దాంతో వీడు భవేకమై ఉంటాడు పదాత్మ్యాన్ని చెంది ఉంటాడు నేను ఈ సంసారముకు చెందిన అనే దృఢమైన నమ్మికతో మనిషి బతుకుతూ ఉంటాను ఈ సంసారానికి చెందిన పెద్ద నమ్మిక భయంకరమైన ఒక ధారణ ఒక కంక్లూషన్ ఫాల్స్ కంక్లూషన్ దాంట్లో బతికిస్తూ ఉంటాయి కాబట్టి ఆ తన గురించి తాను సంసారిగా భావన చేసుకుని వీడు సంసారిత్వాన్ని తెచ్చిపెట్టుకున్నాడు తప్ప స్వతహాగా ఆత్మస్వరూపముందు సంసారిత్వము లేదు అంచేతనే ఈ సంసారిత్వం అనేది వీరు తెచ్చిపెట్టుకునేదాకా ఉండదు అది కృష్ణనాథ్ గారు అన్నారు వీధిని పోయే తద్దినమా నా నెత్తిమీదికి రా అని రాశారు ఎక్కడో వేయబడగలనో ఎక్కడో ఆ తద్దినం అనేది ఒక పెద్ద సమస్య అది వీధిలో పోతుంటే అది నా నెత్తిమీదికి రా అని పీజీ తెచ్చుకున్నట్టయి ఆ రకంగా ఆత్మస్వరూపంలో లేని సంసారాన్ని వీడు అజ్ఞానం చేత తన ఎందుకు కల్పించుకుని వీడు దుఃఖించాల్సిందే తప్ప స్వతహాగా స్వరూపమునందు సంసారము లేదు దానికి దృష్టాంతం అలక్తకాద్యుపాధి సంయోగజనిత రక్తస్ఫటికాది బుద్ధివతి భ్రాంతమేవా నరమాథత ఆత్మస్వరూపంలో స్వతహగా సంసారిత్వం లేదు కానీ మరి అనుభవానికి వస్తోంది కదా అంటే భ్రాంతమేవ భ్రాంతి ఇప్పుడు పాము అనుభవానికి వస్తుంది పాము అనుభవానికి వస్తున్నాడు అదేం కరిచిందా పెట్టిందా అక్కడ ఉంటేగా కలవడానికి పాము కరిస్తే ఎంత అల్లరవుతుందో అంత అల్లరవుతుంది అంత భాంతది ఇది మీకు దృష్టాంతం చెప్తా చెప్పారు అంతకుముందు ఒకతను తోటకి వెళ్తున్నాడు వ్యవసాయదారుడు పల్లెటూరులో తోటకి వెళ్తున్నాడు ఆ తోట గట్టు మీద నడిచిపోతున్నాడు నడిచిపోతుంటే సడన్గా పాము కరిచింది మణికట్టు పైన కరిచింది మణికట్ అంటే యాంకి దానిపైన కరిచింది కరిస్తే వెంటనే వెనక్కి పరిగెత్తుకు బాబోయ్ పాము కరిచిందండి పల్లెటూరు వాళ్ళు భయం బాబోయ్ పాము కరిచింది పాము కరిచిందంటూ అరుచుకుంటూ పరిగెత్తుకుని వచ్చేస్తున్నాడు వెనక్కి ఈ కేకలు విని ఇంకో నలుగురు ఐదుగురు ఇంకా పరిగెత్తలేడు పరిగెత్తడం మా పరిగెత్తడం మానేసి కూలబడిపోయాడు వీళ్ళు భుజాల మీద వేసేసుకుని గంజి గంజి అలాగా నలుగురు పచ్చేసుకుని చేతులు కాళ్ళు వీళ్ళు ఊళ్ళోకి మోసుకొచ్చారు ఊళ్ళో పావ మంత్రం వేసేవాడు ఒకడు ఉన్నాడు ఈ ప్రతి ఊళ్ళోనూ ఒకడు ఉంటాడు పామంత్రం వేస్తాడు పామంత్రం అటువంటి తలకాయ ఏం చెప్పమంటారు కొందరు పీఠాధిపతులు ఇవన్నీ సత్యమని కూడా అనుకుంటారు వాళ్ళ విజ్ఞానాన్ని చూసి నవ్వాలో తెలియదు ఏడవాలో తెలియదు పోనీ పల్లెటూరులో ఉన్నవాడు అలా అనుకున్నాడంటే చదువు సంధ్యా లేదని వీళ్ళు ఇన్ని శాస్త్రాలు చదివి వీడు అలాగే అనుకుంటారు ఏమీ చేయాలి అనివే పాము మంత్రం వేసి వాడి దగ్గరికి మోసుకొచ్చేశాడు మోసుకొచ్చేస్తే ఆయన మంత్రం వేయడానికి సాధనం కావాలి ఏదో ఒకటి సాధనం ఏమిటి వేప కొమ్మో తెచ్చి కూడుకోవో ఏదో ఉంటుంది ఏదో ఒక సాధనం ఉండాలి ఆ సాధనంతో ఇలా వేస్తాడు అవసరం ఏదో ఉంటుంది ఆ సాధనానికి పోయేవాడు ఈ లోపల విషం ఎక్కడ దాకా ఎక్కిందిరా అని అడిగారు వీడు అడిగితే వీడు కళ్ళు మూసు ఆలోంచి తొండదాకా ఎక్కింది అని చెప్పాడు పడికట్టు దగ్గర కడిచింది తొండదాకా అమ్మ బాబాయ్ తొండదాకా ఎక్కేసింది గుండెలకు ఎక్కి లోపల ఈ మంత్రం వేసి దాన్ని దించాలి లేకపోతే గుండెలకు ఎక్కిందంటే పోతా ఇది అభిప్రాయం సరే ఈ లోపల ఆయన వేపకమో లేకపోతే ఏదో చీపులు కట్టో ఏదో పట్టుకుని వచ్చాడు మంత్రం అయ్యి మంత్రం వేస్తున్నాడు ఈ మంత్రం వేసేప్పుడు దానికి డయాగ్నాస్టిక్ టెస్ట్స్ కొన్ని ఉన్నాయి ఎక్స్రేలు ఇవి డయాగ్నాస్టిక్స్ ఉన్నాయి చూడండి అలాంటి డయాగ్నాస్టిక్ టెస్ట్ అదేమిటంటే వేపాకు ఒకటి వాటి నోటికి చేరవంటారు నవ్వితాడు వాడు నవీలు ఎరా చేదుగా ఉందా తీగా ఉందని అడుగుతాడు వీళ్ళు అంటే టీగా ఉందని చెప్తాడు వాడికి అలా అనిపిస్తుంది టీగా ఉందని చెప్పాడు అమ్మ బాబా టీగా ఉందంటున్నాడు టీగా ఉందంటున్నాడు వీడు వేపాకు నూట పట్ట దొరవస్తోందా చూడండి అంటే రావడం ప్రారంభించింది మీరు యూ బిలీవ్ మీ ఐండ్ చల్లింగ్ యూ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ హ్యాపీ నూట మూడు నూరకు కూడా వస్తుంది విట్రా అని అంటారు చుట్టూ యాభై మంది చేతారు అంటే అంటే వీడు నూట మూడు నూట ప్రారంభిస్తుంది అంతా కూడా ద బాడీ అండ్ మైండ్ అలాగా దే ఆర్ కనెక్టెడ్ అతను ఫేక్ చేస్తున్నాడని నేను అంటే దయచేసి నన్ను అర్థం చేసుకోండి నాట్ ఫేకింగ్ ఇట్ ఈజ్ ద రియల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ ఫేకింగ్ వాడు హీ విల్ డైద ప్రాణం పోతుంది బట్టి హీ డైస్ కానీ వాడికి మిరపకాయ ఇస్తారు అదే నవ్వి లేరా ఎర్ర మిరపకాయ నవ్వులేరా అని ఇస్తారు తుంచి వాడు నోట్లో పెట్టేసిన వాళ్ళు రా అంటారు నవ్వులేస్తారు ఉందా అంటే లేదం చెప్తుంది వాడు కారణం కావచ్చు వాడు ఫేస్ చేయడు హీ హీ సెల్లింగ్ హీస్ ఎక్స్పీరియన్స్ అంటే ఆ భ్రాంతి అంత డీప్గా ఉంటుందని నేను మీకు మనవ్ చేస్తున్నా బట్ భ్రాంతి which starts as a ఇచ్చి స్టార్ట్స్ ఎస్ ఏ సైకలాజికల్ ఇమోషన్ ఇట్ ఎక్వైర్స్ ఏ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్ అంత బలంగా ఉంటుంది ఇమోషన్ యొక్క ప్రభావం మెస్ఫలిజం కూడా అలాగే ఉంటుంది సో మెరుపకాయ కారంగా లేదంటాడు ఈ లోపల ఈయన మంత్రం వేస్తూ ఉంటాడు ఎలా దిగుతోందా ఎక్కుతోందా అడిగితే ఇంకా దినము లేదు ఎక్కడూ లేదు అక్కడే అయిందంటాడు Edo ఎవడో అంటాడు అలాగా ఒకటి దిగుతోందంటాడు ఒకటి ఎక్కుతుంది అంటాడు ఒకటి అక్కడే ఆగిందంటాడు వీడికి ఓసారి ఎక్కుతుంది ఒకసారి దిగుతోందంటాడు ఒకసారి ఆగిందంటాడు ఎవరు ఉంటాడు ఈ లోపల ఒక ఒక పెద్ద ఆయన ఎక్కడ ఎక్కడ కలిసింది అలా పావు నేను అని చూ అడుగుతాడు మణికట్టు పైన చిన్న గాయం ఉంది చిన్న గీత ఎర్రటి గీత అవును ఎక్కడ గడిచిందంటే తోటలోకి వెళ్తుంటే గడిచింది తోటలో కంటే ఎక్కడిదాకా వెళ్ళి ఉంటే అదే ఆ బండ ఉంటుంది దాకా అలా గట్టి మీద వెళ్తుంటే గడిచినా ఆ గట్టి మీద వెళ్తుంటే గడిచినా ఆగు అని మంత్రం వేస్తూ ఉంటారు మంత్రం వేస్తూ ఉండండి అని ఆయన వెళ్ళాడు మీద పరిశీలించి చూస్తే బ్యాటరీ లైట్ వేసి సాయంకాలం మూకాలి ఈ టైర్లు ఉంటాయి చూడండి రబ్బర్ టైర్లు ఓ టైర్ ముక్క పడుందా ఈ టైర్ ముక్క ఈ టైర్లు వాడతారు ముక్కలు చేసి వాడతారు దానికి ఇనప ఊస ఉంటుంది టైర్ గీ సైకిల్ టైర్ అండి ఇనప ఊచ ఉంటుంది ఆ ఊసలు పీకి పట్టుకుని వెళ్ళి పట్టుకెళ్తారు దానికి ఇనప ముక్క అలా ఉండిపోయింది అది గీసుకుంది ఆయన వెంటనే టైర్ చేత పట్టుకుని వచ్చారు మంత్రం వేస్తున్నారు ఎక్కుతోంది దిగుతోంది అని వీళ్ళు మీమాంసంతా సాగుతోంది రా నువ్వు కా పాము పరిచిందన్న తోట చూశాను నేను పాము లేదురా ఈ టైర్ ముక్క అంటే నేను చూసిన పాము ఇలాగే నువ్వు చూసిన పాము ఇలాగే ఉందంటే ఇలాగే ఉంది అది పాము కాదది టైర్ ముక్క ఇదిగో ఎనప ముక్క ఎనపం ఊడ్స వంకర తిరిగి అది నీకు గీసుకుంది పావు కాదు అని అప్పుడు ఆయన ఇప్పుడు నీకు రాను ఇప్పుడు విషయం ఎక్కడి వరకు ఎక్కింది ఇంక పైకి ఎక్కుతుందంటే ఎక్కట్లేదంటాడు అని మరి మిరపకాయ అంటే అబ్బా హోరంతా కారం అంటే మరి వేప అంటే చేదు చేదుగా ఉంది అంటే ఒక్క వెంపకాయపట్టి పోయి ఇంటికే పోయి బ్యాండేడ్ వేసుకుని పోయి పడుకుని దగ్గరకుంటే వాడు ఇంటికి వెళ్ళిపోతారు ఉండదు భ్రాంతి జ్ఞానం అలా ఈ సంసారం భ్రాంతిలో పడి మనం కొట్టుకుపోతూ ఉంటుంది మనం అనుభవించే సంసారం ఇప్పుడు అని చెప్పిన కథం నాకు తెలుసు నేను కథను కొంత జాగ్రత్తగా హైలైట్ చేసి చెప్తున్నానని నాకు తెలుసు ఆ చెప్ప నాకు తెలిసే నేను అలా చెప్తున్నాను ఎందుకంటే దృష్టాంతం కరెక్ట్గా ఉండాలి కదా ఈ సంసారం ఆ తీరున మన నెత్తి మీద తాండవం చేస్తూ ఉంటుంది సంసారం ఏమీ ఉండదు నథింగ్ ఎనిమిట్ కానీ ఏమీ లేదని వీడు తెలుసుకోలేక ఏదో ఉంది ఏదో నన్ను పీడిస్తుంది నేను బుద్ధుడను వీడు శత్రువు నాకు వీడు నాకు అపకారం చేస్తున్నాడు వీళ్ళు నాకు అన్యాయం చేస్తున్నారు అంటే ఏదో ఏదో భ్రమలో పడి ఆ భ్రాంతిగా ఉండి సంసారీ వీడు సంసారాన్ని అనుభవించాల్సిందే తప్ప భ్రాంతమేవ నా పరమార్థత పరమార్థంగా సంసారం ఇప్పుడు నేను చెప్పిన వాడు పాము గరిచిందని భ్రాంతి తప్ప పరమార్థంగా పాము లేదు విషమూ లేదు ఈ సంసారం అలాంటి ఈ పాము దృష్టాంతం రజు సర్ప దృష్టాంతం చెప్తే మనవాళ్ళు ఏం చేశారంటే ఈ పాములు ఎక్కడ పడితే అక్కడ దేవాలయాలు కట్టేసి పూజ నిర్మించి పాము ఏదో మాట మనసుకి ఎక్కడో ఒకసారి పామునే శివుడికి పాము అంటే శివుడికి పాము అంటే ఆ శక్తి ఆయన అధీనంలో ఉంది ఏదో ఫర్ సందేశం దానికి సింబాలిక్ పెడితే ఆ సింబాలిజం అర్థం చేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ పాములు ఏమి హడావి పాములు అంటే భయం ఉంటుంది కదా సహజం కదా మంచిది పేర్లు పెట్టుకునేప్పుడు కూడా నాగా అని పేరు పెట్టుకుంటామని మా అమ్మమ్మగారో మా అమ్మగారో వీళ్ళు కన్నవాళ్ళు వీళ్ళు ఆవిడెవరో ముసలావడం ఆవిడ మొక్కుకోవడానికి హక్కు ఎవరిచ్చారు ఆవిడకి వీళ్ళు కదా కన్నది ఈ కన్నవాళ్ళు పేర్లు పెట్టుకోవాలి తప్ప ఈ పెద్దవాళ్ళకి ఏంటి పెట్టాలి నన్ను సలహా వేయడానికి వస్తారు నేను సలహా ఇవ్వను నేను ఏ సలహా ఇవ్వను మేము పోని పేరు కరెక్ట్గా ఉండో లేదో చెప్ప నాకు చెప్తాను ఐ విల్ డూ దాట్ నువ్వు చెప్పు నీ పదం ఏమిటో చెప్పు కరెక్టో కాదు జనరల్గా తప్పు పదంతో వస్తారు వాళ్ళు ఇది తప్పు ఇలా ఉండకూడదు అని కరెక్ట్ కాబట్టి ఎనీవే ఇదంతా భ్రాంతి ఇదేమీ లేదు కన్నా పరమార్థత పరమార్థంగా ఆత్మస్వరూపంలో సంసారం అనేది మత్సుకైనా లేదు మత్సు మత్సుకైనా లేదంటే అసలు లేదని అర్థం ఒక ఇట్స్ ఏ తెలుగు ఎక్స్ప్రెషన్ దానికి శంకరంలో దృష్టాంతం ఇచ్చారు ఎలాగంటే స్ఫటికం ఉంది స్ఫటికం అంటే దానికి రంగు ఉండదు స్ఫటికం చూసినా స్ఫటికం వాళ్ళ దానికి ఏ రంగు ఉండదు తెలుపు కూడా ఉండదు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది తెలుపు అంటే ఇది ఇతిహాస్ తెలుపు అంటే ఉపయోగం అవుతుందండి తెలుపు కూడా ఉండదు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఏ రంగు ఉండద్దండి అప్పుడు ఏమవుతుంది అలక్తక అలక్తక అంటే లత్తుక రంగు పరాణి పరాణి పూర్వం వాళ్ళు కాలకు పెట్టుకుంది ఈ పారాణి కాలకు పెట్టుకునే సందర్భంలోనూ దీంట్లోనో ఓపిసర్ అంత పారా అనే చుక్క లిక్విడ్గా ఉంటుంది సిరప్లా ఉంటుంది అది చెదిరి ఈ స్ఫటికం మీద పడింది స్ఫటికం ఉంది అక్కడ ఆ మీద పడింది స్ఫటికం వేరు ముఖ్యం వేరు ముఖ్యం ఉపేక్గా ఉంటుంది ట్రాన్స్పరెంట్ ఉండదు వైట్గాను లేకపోతే క్రీమీ వైట్గా ఉంటుంది అది ముఖ్యం అది వేరేది స్ఫటికం అలా కాదు స్ఫటికం ప్యూర్ ట్రాన్స్పరెంట్ అది దాని మీద పడింది ఈ లత్తుక ఈ ప్రాని వెళ్ళి పడింది లేకపోతే ఈ ఎర్రలింక్ పెన్నుతో పేపర్లు దిద్దుకుంటారు మాస్టర్ ఆయన ఇంకు ఈ పెన్నులన్నీ లీంక్ అవుతాయి ఇంకు లీంక్ అవుతాయి ఆయన చేతి వేళకు కూడా ఇంకుంటుంది ఆ చుక్క ఇలా ఇలా వినుపుకోవడంలో ఆ స్ఫటికం మీద పడింది పడితే దాన్ని చూసి వీడేమనుకుంటాడంటే అది అది కెంపు అనుకుంటాడు కెంపు వైడూర్యము అంటారు సంస్కృతంలో రూబీ అంటారు ఇంగ్లీష్లో కెంపు అంటారు తెలుగులో అని నా గుర్తు సో కెంప్ అనుకుంటాడు అది కెంపు కాదది అది స్ఫటికం స్ఫటికె ఎర్రగా ఉంది చూడండి మెరిసిపోతుంది కెంపు అంటాడు మెరిసిపోవటం ఇరకే దాని మీద పడి అలా ఉంది అది ఇట్ ఇట్ ఈజ్ నా భ్రాంతి అది కెంపు కాదు స్ఫటికం ఆత్మలో ఆత్మ మీద ఈ లత్తుక లత్తుక రంగు పట్టిందంటే వాళ్ళ వీడుహడి పెడతాడు కులం పెడతాడు లేకపోతే వర్ణం పెడతాడు లేకపోతే ప్రాంతం పెడతాడు లేకపోతే నేషనాలిటీ పెడతాడు ఏదో పెడతాడు పెట్టి ఆత్మ మీద ఈ ఈ రంగు వేస్తుంది మతం మతం కూడా అలాంటి రండి మతంలో ఒకే మతంలో మళ్ళీ డివిజన్స్ ఉంటాయి ఇప్పుడు క్రిస్టియన్ ఉందనుకోండి క్యాథలిక్ అంటాడు ప్రొటెస్ట్ అంటే అంటాడు మళ్ళీ దాంట్లో దాంట్లో మళ్ళీ మార్మన్స్ వేరు ఇవాంజలిక్ ఇవాంజలిస్టులు వేరు ప్రెసిబిటేరియన్స్ వేరు వీళ్ళందరూ వేరు వేరు భిన్నా ఏదో మతం లేకపోతే క్రిస్టియన్ హిందూ ఏదో వేస్తే అది ఎత్తు కదా ఆత్మస్వరూపంలో భాగమేం కాదు ఇదంతా కూడా ఓ మహాభ్రాంతి సంసారం అలా పోతూ ఉంటుంది ఎంతపోతూ ఉంటుంది మంచి వాక్యం దీంట్లో కంఠస్థం పెట్టుకోవాల్సిన వాక్యం నా స్వత ఆత్మన సంసారిత్వం ఆత్మకు సంసారిత్వం స్వతహగా లేదు భ్రాంత భ్రాంతిని బట్టి వచ్చింది తప్ప స్వతహగా లేదు శ్రాంతి అలా మనిషిని చాలా తప్పుదారిలో నడిపిస్తూ ఉంటూ సంసార దుఃఖాన్ని అనుభవింపజేస్తూ ఒక్క పిసం భ్రాంతి తగ్గితే వీడు తేలిక పడతాడు మనస్సు తేలిక పడుతుంది కొంచెం విశ్రాంతిగా ఉండగలుగుతాడు ధ్యాయతి వల్లేయతి వా అది ఇప్పుడు ఇది గృహదారందే ఈ కొటేషన్ ఇప్పుడు ధ్యాయతి వాడు ధ్యానము చేస్తున్నాడు ధ్యానము చేస్తున్నాడు అంటే ధ్యానము చేస్తున్నాడు అంటే అర్థం ఏమిటి మనస్సును ఏకాగ్రముగా పెట్టుకుంటున్నాడు అని కదా ఇది ఈ వాక్యము ఇది హఠయోగుల మీద పెద్ద దండయాత్ర వాక్యం మనస్సును ఏకాగ్రముగా పెట్టుకుంటున్నాడు మనస్సు కాదుగా వీడు వీడు మనస్సు కాదుగా వీడు మనస్సు కాదు కాబట్టి వాడు ధ్యాయతి అని అనొద్దు ధ్యాయతి ఇవా యాజ్ నో మెడిటేట్ ఎందుకంటే ఆత్మ ఇట్ డజన్ మెడిటేట్ ఇట్ ఈస్ ది మైండ్ విచ్ మెడిటేట్స్ అండ్ ఇట్ ఈస్ ది మైండ్ విచ్ గెట్స్ డిస్టర్బ్ నాట్ ఆత్మ కాబట్టి మనస్సు అనే ఉపాధితో వీడు తాదాత్మ్యాన్ని చెంది అధ్యారోపణ చేత మనస్సు నేనే అనే భ్రమ చేత వీడు నేను ధ్యానం చేస్తున్నాను అనుకుంటాడు ఎలాగంటే చూడండి నీటిలో చంద్రుడి ప్రతిబింబం పడుతుంది బింబం చంద్రుడు చంద్రుడి ప్రతిబింబం నీటిలో పడుతుంది ఆ నీరు కదిలినప్పుడు ఆ నీటిలో ఉన్న చంద్రుడు కదిలినట్టు అనిపిస్తుంది నీటిలో ఉన్న చంద్రుడు కదిలినట్టు అనిపించి వీడేమంటాడు చంద్రుడు కదులుతున్నాడు అని కాదు అదే చంద్రుడు కదలడానికి చంద్రుడు కదలడు చంద్రుడు కదలటం లేదు పోనీ కనీసం చంద్రుడు కదులుతున్నట్టు అనిపిస్తోంది అంటే కొంతవరకు ఉన్నాం అలా అంటు చంద్రుడు కదులుతున్నాడు చంద్రుడు కదలటం లేదు చంద్రుడు కదులుతున్నట్టుగా అనిపించటం కూడా లేదక్కడ చంద్రుని యొక్క ప్రతిబింబము కదులుతున్న అక్కడ కదులుతున్నది ఏది లేదు కదులుతున్నది మీరు మాత్రమే మీరు తప్ప ఇంకేదీ కదలటం లేదు కాబట్టి మీరు ఏమనాలి చంద్రుని యొక్క ప్రతిబింబము కదులుతున్నట్టుగా కనబడుతోంది అంటే యు ఆర్ రైట్ ఇంకా అది తప్ప ఇంకా మీరు ఏది మాట్లాడినా తప్పవుతుంది అదేవిధంగా దన్ ద మైండ్ ఈజ్ రెస్ట్లెస్ మీ స్వరూపము రెస్ట్లెస్ అని అనిపిస్తుంది దాని ద మైండ్ ఈజ్ ఎట్ పీస్ మీ స్వరూపము అట్ పీస్ అని అనిపిస్తుంది వాస్తవంలో అధ్యతమే దీనికి రెండు లెవెల్స్ ఉన్నాయి ఒక లెవెల్ ఏమిటంటే మైండ్ మరీ రెస్ట్లెస్గా ఉన్నప్పుడు మీకు స్వరూప జ్ఞానం కలగకుండా అడ్డుపడుతుండాలి కాబట్టి మైండ్ ఒక స్థాయి వరకు అది శాంతిని కలిగి ఉండాలి దానికోసం సాధన అవసరం కొంత ధ్యానము ఇత్యాదులు అవసరం ఒక పాయింట్ వచ్చాక ఇక ధ్యానము Mental concentration is no more relevant. అంచేతనే chitta samadhi is no more important. Therefore, what happens is chitta samadhi. సమాధి అంటే ఏమిటి ఐఎమ్ నాట్ ద మైండ్ అండ్ ఐఎమ్ నాట్ కన్సర్న్ అబౌట్ ది మైండ్ ఆల్సో ఐఎమ్ నాట్ కన్సర్న్ అబౌట్ ది మైండ్ ఆల్సో నేను సంవత్సరం చెప్తూ ఉంటాను నేను మెడిటేషన్ మీద చాలా ఫోకస్ చేసి చేస్తూ ఉంటాను డైమండ్ పాయింట్లో మెడిటేషన్ మీద ఫోకస్ తక్కువ ఫర్ వాట్ ఎవర్ రీజన్ వెర్ ఆఫ్ ఐ గో టు కాకినాడ మెడిటేషన్ బికమ్స్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది టీచింగ్ అండ్ వన్ ఐ గోటు వెస్ట్ మెడిటేషన్ ఈజ్ ది థింగ్ అక్కడ ద మోస్ట్ ఫోకస్డ్ ఐటమ్ meditation. మెడిటేషన్ క్యాంప్ పెడితే సీట్లు దొరక సంవత్సరం ముందు బుక్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు మీరు బోర్డు చేసి బుక్ చేద్దాం అనుకుంటే meditation, క్యాంపుకి మేము వస్తామంటే నో no. ఈజ్ నాట్ అవైలబుల్ సారీ అని చెప్తారు వాళ్ళు ఇప్పుడు చెప్తే November ట్వంటీ ఫిఫ్త్ క్యాంపుకి ఇప్పుడు ఖాళీ ఉండదు ఇట్ ఈజ్ లైక్ దాట్ వెరీ హైలీ అటెండెడ్ అండ్ ఇట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫోకస్ ఈజ్ గివన్ ఆన్ మెడిటేషన్ ఎనీవే ఇది ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే మెడిటేషన్లో నేను నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను ఇసి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది మైండ్ పీస్ అండ్ క్వయటిట్యూడ్ ఆఫ్ ది మైండ్ ఆర్ ఇంపార్టెంట్ i'm not saying they are not important but we don't get obsessed about it endukante ultimately you are not the mind suppose meer mind ni ala kattesinattu ga nilapetta galigaru anukondi you have not accomplished anything big you have to know the truth the truth is you are not the mind that is the truth therefore మనస్సు మరీ కకావికలుగా ఉంటే వాడికి తత్వం ఏమీ తెలియకుండా పోతుంది కూర్చుని బోర్మని ఏడుస్తున్నాడు అనుకోండి ఎందుకు రా ఏడుస్తున్నావు అంటే నాకు పదివేల రూపాయలు వాడు కొట్టేసాడు ఎవడ ఎవరు కొట్టేసాడు పదివేల రూపాయలు ఎవరు కొట్టేసింది ఎవరు అంటే మా అన్నగారు అబ్బాయి పొరుమే అన్నయ్య అన్నగారే పొనా అన్నగారు కూడా కదా అన్నగారే ఆ పొనా అన్నగారే కదరా సంతోషించరా బీ హ్యాపీ వై యూ క్రై అని చెప్పనుకో అదే వాడికి అర్థం కాదు వాడికి ఆత్మస్వరూపంలో దెర్ ఇజ్ నో గెయిన్ దెర్ ఇజ్ నో లాస్ అంటే వాడికి ఏం చూస్తున్నాడు కాబట్టి మనస్సు కకాపికలుగా ఉన్నవాడికి తత్వం తెలియదు అందుకోసం మనస్సు యొక్క శాంతి కొంతవరకు అపేక్షితం కొంతవరకు అపేక్షితం బట్ అట్ ది సేమ్ టైం ఇట్ షుడ్ నాట్ బికమ్ ఐన్ అప్సెషన్ అల్టిమేట్గా దానిని కూడా అపవాదం చేయాల్సి ఉంటుంది దానిని కూడా అపవాదం చేయాల్సి ఉంటుంది అష్టావక్ర గీతలో అష్టావక్ర మహర్షి అంటాడు సమాధియే బంధము అంటాడు వీటికి సమాధే బంధం అంటాడు ఒకడికి సంసారం బంధమైతే వీడికి సమాధి బంధం ఉంటుంది ఎందుకంటే సమాధిలోకి వెళ్తే కానీ వాడికి విశ్రాంతి ఉండాలి అది బంధం అయిపోతుంది కాబట్టి అల్టిమేట్గా ధ్యాయ తీవ ఏకాగ్రమైనప్పుడు ఆ స్వరూపము చలనము లేనిదిగా అనిపిస్తుంది మనస్సు కదులుతున్నప్పుడు అధికమైన కదలిక కలి కలిగి ఉన్నప్పుడు ఆత్మస్వరూపమే కదులుతున్నట్టుగా అనిపిస్తుంది వాస్తవంలో స్వరూపమునందు కదలిక లేదు కదలిక లేకపోవట కూడా లేదు ఇప్పుడు గాలి కదలటం లేదనంటారు వేసవి కాలంలో గాలి కదలిక లేదంట గాలి బిగుసుకుపోయిందండి కదలటం లేదంట ఇప్పుడు గాలి బాగా వేస్తుంది అంట గాలి బీచ్ుతోంది కాబట్టి గాలికి కదలుట కదలకపోవుట అనే ఉంటాయి ఆకాశానికి ఏమీ ఉండవు అదే దృష్టాంతం సో ఆత్మస్వరూపము ఆ ఎదుక అదే ఆకాశము వంటిది దాంట్లో కదలిక ఉండదు కదలిక లేకపోవుట ఉండదు మనస్సుకి ఒకప్పుడు కదలిక ఇంకొకప్పుడు కదలిక లేకుండా మనస్సు అని ఆ వాక్యం ధ్యాయతీవ లేయతీవ దానికి అనువాదం చేసేప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి ఎటువంటివన్నీ అక్కడ ఏదో రాసుకుంటాము అంటే ప్రాణాన్ని బట్టి లేలాయితీ అనే అర్థం వచ్చి ఉంటుంది అది అధికముగా ఆత్మ మనస్సు అనే ఉపాధిని బట్టి ధ్యానము చేయుచున్నట్లు ఉన్నది అధికముగా చెలుచున్నట్లు అంటే ప్రాణవృత్తిని బట్టి చేష్టలను చేయుచున్నట్లు ఉన్నది ఆత్మ ఎవరి కర్మల్ని చేసేస్తుంది అని అనిపిస్తుంది ఆత్మ కర్మల్ని చేయదు చేతులు కాళ్ళు కర్మలను చేస్తాయి ఆ చేతులు కాళ్ళ ద్వారా ప్రాణము కర్మల్ని చేస్తుంది ప్రాణశక్తి అంతేగాన ఆత్మస్వరూపానికి కర్తృత్వం ఉండదు కానీ వీడికి అలాగా లలాయతీవ ఆత్మయే ఈ కర్మలన్నీ చేసేస్తోంది అనే భ్రమ కలుగుతూ ఉంటుంది అని చెప్పారు అక్కడ యువశబ్ద ప్రయోగం చేత ఏం చేయనట్టు ఈ చలనము కానీ చలనరహిత స్థితి కానీ ఇవన్నీ కూడా సంసారంలో భాగము ఇవి ఏవి కూడా ఆత్మస్వరూపం ముందు లేదు అని నిరూపితమవుతుంది నా కర్మణ ఈ మాట మీరు ఎవరికైనా కర్మవాడుకి చెప్తే వాడు కుర్చీలోంచి కింద పడిపోతారు ఫాలో ఆఫ్ ది చైర్ అని ఒక ఇంగ్లీష్ ఎక్స్ప్రెషను అంటే కుర్చీలో విశ్రాంతిగా కూర్చున్న మాట చెప్తే ఆ అంటే స్టన్ అయిపోయి కింద పడిపోతారు ఏమిటి నా కర్మణ వర్ధతే ఇప్పుడు మీరు ఏదో కర్మ చేస్తున్నారు ఏదో కర్మ చేస్తున్నారు ఏదో పుష్కరంలో స్నానం చేయడము లేకపోతే సజ్జనారతం చేయడము ఏదో కర్మ చేస్తున్నారు అక్కడికి నేను వచ్చి నీ స్వరూపము అంటే ఆత్మ ఆత్మ అంటే నీ యథార్థ స్వరూపము కర్మ చేత పొందదు కర్మ లేకపోతే కించపడదు తక్కువ అవ్వదు అని చెప్పారనుకోండి అది విని అది చేస్తున్నవాడు ఏమవ్వాలి వాడు ఏం చేయాలి వాడు తల కొట్టుకోవాలన్నా కొట్టుకోవాలి అది చెప్పిన వాడి తల మీద కొట్టాలైనా కొట్టాలి ఏదో ఈ వేదాంతంలో చెప్పే విషయాలు ఎలా ఉంటాయంటే పూర్తి లోక విరుద్ధంగా ఉంటాయి యథార్థవాది లోక అని ఎప్పుడైనా విన్నారా అలాగే ఉంటాయి కర్మచేత వర్ధిల్లుట కానీ హ్రాసము అంటే తగ్గి కుదించుకుపోవుట కానీ అది దేహాభిమానం వల్ల పుట్టే అహంకారానికి ఉంటుంది తప్ప ఆత్మ చైతన్యానికి ఉండదు ఆత్మచైతన్యం సూర్యుడు ఉంటుంది సూర్యకాంతిలో యజ్ఞం చేశారనుకోండి సూర్యుడికి పుణ్యమా సూర్యుడికి పుణ్యమే ఉండదు సూర్యకాంతి లేకుండా యజ్ఞం ఉండదు మళ్ళా సూర్యకాంతిలోనే యజ్ఞం చేస్తారు కానీ ఆ యజ్ఞం యొక్క పుణ్యం ఎవరికి ఉంటుంది సూర్యుడికే ఉండదు సూర్యకాంతిలో ఇంకొకటి డే లైట్ మర్డర్ అంటారు డేలైట్ మర్డర్ ఇప్పుడు కూడా విజయవాడ అలాంటి వాట్లు చేస్తూ అవుతూ ఉంటాయి డే లైట్ మర్దర్స్ అయ్యాయి అంట అని పేపర్లో విజయవాడలో అయ్యిందని మేము మేము కాలేజీలో ఉన్న రోజుల్లో అలా చెప్పుకునేవారు డే లైట్ మర్డర్ సో ఆ డే లైట్ మర్దర్లో డే లైట్ అంటే ఎవరు సూర్యుడు కదా కాబట్టి మరి ఈ యొక్క పాపం కొద్ది గొప్ప సూర్యుడికి వస్తుందా కాదు ఆత్మల్లా దేహాభిమానం చేత ఉదయించేటువంటి అహంకారము అనే మిథ్యాప్రత్యయం ఏదైతే కలదో ఫాల్సెంటిటీ దానికే పుణ్యమైన దానికే పాపమైన దాని వెనక ఉండి సర్వాన్ని ప్రకాశింపజేసే ఆత్మచైతన్యానికి కర్మచేత అభివృద్ధి కర్మ లేకపోతే అది అది కుదించుకుపోవుట అల్పమోగుట లేదు ఇప్పుడు నేను ఈ మాట చెప్తూ ఉంటాను చెప్పినప్పుడు ఏమిటంటే ప్రధానంగా మీరు ఒక అకాంప్లిష్మెంట్ ఉందనుకోండి అకాంప్లిష్మెంట్ అంటారు అంటే మీరు ఒక ఘనకార్యాన్ని సాధిస్తారు అకాంప్లిష్మెంట్ ఈ ఘనకార్యము మీరు సాధించినటువంటి ఘనకార్యము దాని గురించి నేను నేను వెస్ట్కి వెళ్ళినప్పుడు చెప్పిన మాటలు అంటే ఏదో వెస్ట్ బాల్ కోసం చెప్పాను అలా చెప్పాను నేను ఏదో పుస్తకంలో ఉన్నది చెప్తూ ఉంటాను శంకర్లు చెప్పిన మాట చెప్పడమే తప్ప వేరే అంతకంటే ఇంకేముంటుంది సో ఈ అకాంప్లిష్మెంట్ అంటారు అంటే ఘనకార్యము సక్సెస్ మంచిది మీరు చేయండి అది కానీ ఒక సత్యాన్ని మీరు గుర్తించాలి అదేమిటంటే దాని యొక్క ప్రభావము దానికి ప్రభావం ఉంటుంది కదా మనిషి మీద ప్రభావము ఘనకార్యాన్ని సాధించినప్పుడు పాజిటివ్గా ఉంటుంది ఘనకార్యం చేయలేక ఓడిపోయినప్పుడు చాలా నెగిటివ్గా ఉంటుంది ఆ ప్రభావము అది చాలా దాని గురించి రెండు మాటలు చెప్తూ ఉంటాను నేను ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ సూపర్ఫిషియల్ అండ్ ట్రాన్స్లేటరీ అంటే దాని ప్రభావము పై పైన మాత్రమే ఉంటుంది తప్ప లోతుల్లో ఉండదు అండ్ అది కూడా కొద్దిసేపు ఉండిపోయేదే తప్ప స్థిరంగా ఉండేది కాదు అది దాని లక్షణం ఇప్పుడు ఇది ఏదో ఐపీఎల్ నెగ్గారనుకోండి ఐపీఎల్ నెగ్గితే హో హోర్స్ హోర్స్ ఉంటుంది జోష్ ఉంటుంది ఎంతసేపు ఉంటుంది ఎంత లోతుగా ఉంటుంది పై పైన ఉంటుంది కొద్దిసేపు ఉంది అంత ఒకప్పుడు వీడు లోపల ఏదో దుఃఖం ఉండి కానీ ఇప్పుడు దుఃఖం ఏమిటి ఇప్పుడు ఈ జోష్లో ఉన్నప్పుడు దుఃఖం పైకి వస్తే బాగుండదని దాన్ని తొక్కిపెట్టి వీడి జోష్ యాక్ట్ చేస్తారు అలా కూడా ఉంది ఇట్ ఇస్ అయితే ఘనకార్యాలు సాధించాలా సాధించండి మీరు సాధించండి ఎంతవరకు సాధిస్తారో సాధించండి బట్ దిస్ ఇస్ ద ట్రూత్ ఆమ్స్టర్డామ్ నుంచి ఓ పెద్ద ఇంజనీర్ నా దగ్గరికి వచ్చారు ఒక చెలు ఆయన ఎవో వింటూ ఉంటారుగా ఈ ఇంటర్నెట్లో విన్నారు ఆడియోలు ఇచ్చేస్తూ విని నా దగ్గరికి వచ్చారు ఆయన ఎవరైనా వచ్చారంటే నేను వాళ్ళకి ఏదో బోధించే ప్రయత్నం చేయను నేను బోధించే ప్రయత్నం ఎప్పుడు చేయను బోధేదో స్పాంటేనియస్గా చేయడమే తప్ప నేర్చుకునే ప్రయత్నం చేస్తా ఓపెన్ మైండ్ తోటి కన్వి ఎందుకంటే అతను మంచి అనుభవం కలవాడు ఆమ్స్టర్డాంలో ఉద్యోగం చేస్తున్నాడు పెద్ద ఇంజనీరు కాబట్టి అతని దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి నేను అతన్ని అడిగాను మీ కెరియర్ గురించి ఏదైనా చెప్పండి నేను ఎంకరేజ్ చేస్తాను చెప్పండి సంథింగ్ అతను చెప్పడం ప్రారంభించాడు సక్సెస్ సక్సెస్ సక్సెస్ సక్సెస్ చాలా సక్సెస్ఫుల్గా చేశాడు దెన్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్స్ రావడం ప్రారంభించాయి బాబా ఈ ఫైవ్ ఆర్ టెగ్నిస్ట్ అండ్ మళ్ళీ సక్సెస్ వచ్చాయి బట్ నౌ హిస్ కన్క్లూషన్ ఈజ్ ఈ సక్సెస్ కానీ ఈ ఫెయిల్యూర్ కానీ దే ఆర్ నాట్ దాట్ ఇంపార్టెంట్ అని కన్క్లూజ్ చేశాడు అది చెప్పాడు నాకు చెప్పి నన్ను ఏదో సలహా అడిగాడు ఎలా చేయమంటారు ఆమ్స్టర్డామ్ వదిలిపెట్టేసి ఇక్కడికి రమ్మంటారు అలా అక్కడ నువ్వు ఉన్నతో ఉండు అని ఏదో నేను సలహా చెప్పినప్పుడు మనిషిని అప్రూవ్ చేయకూడదు మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి తప్ప వాడికి ఏదో లేనిపోయిన సమస్య కూడా సృష్టించి పెట్టకూడదు యు స్టే వేర్ యూఆర్ అనే ఏదో నేను భగవద్గీత కర్మయోగము అది సీబీలు ఏమో ఇచ్చి ఏదో పుస్తకాలు సో అతను నాకు చెప్పింది ఏమిటంటే దిస్ పాయింట్ ఆఫ్ టైం ఇన్ మై లైఫ్ ఒక ఒక సక్సెస్ ఉన్న సక్సెస్ లేకపోతే ఫెయిల్యూర్ ఉన్నట్లు ఫెయిల్యూర్ ఉన్న ఇట్ జస్ట్ దేక్ ఎన్ డిఫరెన్స్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ అంటే అర్థం ఏంటంటే ఈ వాక్యం అయింది చూడండి నా కర్మణా వర్ధతే నో కనీయా అదే అయిందిగా ఎందుకంటే ఆత్మస్వరూపం మీద ఈ బాహ్యములైనటువంటి విజయములు కానీ అపజయములు కానీ వీటికి ప్రభావం ఏం ఉండదు ఉన్నట్టు అనిపిస్తుంది అది కూడా కొద్దిసేపు అనిపిస్తుంది కొద్దిగా లోతుగా కొద్ది మరీ లోతుగా అనిపించదు మీరు లోతుగా చూసుకుంటే ఏమీ లేదు నడుస్తుందంటే ఎవరో మెడలో మాల వేస్తారు మాల వేస్తా ఏమండి స్వామిజీ మీరు చాలా హ్యాపీగా ఉండి ఉండాలి మెడలో మాల అంటే పోదే అలాగే అనుకో హ్యాపీ ఏమీ కాదు అయినా పర్వాలేదు నువ్వు ఇళ్ళరా అని మాల ఆయన మెడ వేసి బీ హ్యాపీ ఇంకో చోటుకు వెళ్తే ఆ మాల వెయ్యరు ఏదో అంటారు కూడా పైగా ఏదో అంటారు నన్ను ఒక ఆయన అడిగారు అంటే ఏదో టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను సన్యాసివా సాధువా అని అడిగాను ఆయన ప్రశ్న నాకు అడగ్గానే అర్థమైపోయాడు అర్థమైపోయి నేను సన్యాసం కాదండి సాధువుని హీ వాజ్ హ్యాపీ బికాజ్ హీ అతను అతని ఎస్టిమేట్ నేను కరెక్ట్ చేశాను కదా నేను కన్ఫర్మ్ చేశాను కదా సన్యాసానికి స్టేటస్ ఉంటుంది సాధువు అంటే సాధువులు ఉంటారు చాలామంది రోడ్లు కూడా పోతూ ఉంటారు మీరు కనపడతారు తీర్థానికి వెళ్తే కనపడతారు మేళాకి వెళ్తే చాలామంది సాధువులు కనపడతారుగా కనపడవు ఎక్కడికి వెళ్ళినా కనపడతారు హైదరాబాద్ సిటీలో కనపడకపోవచ్చు ఏదైనా మేలాకి వెళ్తే కనపడతారు శివరాత్రి జాతరకు వెళ్ళారనుకోండి ఆక్రాల్లో కొంతమంది సాధువులు ఉంటారు అట్లా అట్లా సో ఆరోగ్యంగా ఎవడో మిమ్మల్ని పైకెత్తేస్తే మీ స్వరూపం మీద దాని ప్రభావం ఏమి ఉండదు ఎవడో దిగలాగితే దాని ప్రభావం కూడా ఏమి ఉండదు మానవ మానములు ఏమీ ప్రభావం ఉండదు సరిగ్గా అదేవిధంగా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అవి చాలా గొప్పవిగా అనిపిస్తాయి జీవితంలో సందర్భంలో అలా నిపిస్తాయి ఆ తర్వాత ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఇప్పుడు అంబానీ గారు ఓ పది లక్షల ఆయనకి మీకు ఈ వేళ ఈ వేళ పది లక్షల లాభం వచ్చిందని నేను సెక్రటరీ వచ్చి చెప్పాడు అనుకోండి బాగుంది సెక్రటరీ అని ఎంకరేజ్ చేయడం కోసం వెరీ మచ్ అని తప్ప ఆయనకి లోపల పది లక్షల లాభం వచ్చిందని అంటే అది ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ సెక్రటరీ వచ్చి సార్ సారీ ఐఎం వెరీ సారీ ట్వంటీ ల్యాక్స్ డౌన్ అని చెప్పాడు అనుకోండి అదేవి మరి నువ్వేం చూస్తున్నావు డౌన్ అవుతూ ఉంటాయి అని ఊరికి అతని చేత వర్క్ చేయించడం కోసం కొంచెం కోప పడినట్టు కానీ ఆయన మనస్సులో ఏమీ ఉండదు అలాగా Because the riches, they stop having any effect upon the individual, upon the heart anymore. In the first place, we have a lot of things. We have to say that we don't have karma, karma, vurdhika and harasama. Harasama is weak, it is weak, it is weak, it is weak. అంటే ఆత్మస్వరూపంలో సంసారిత్వము లేదండి అని చెప్పడం కోసం ఇన్ని దృష్టాంతాలని ఇన్ని శృతి వాక్యాల్ని శంకరులు మనకి ఉటంకిస్తున్నారు నమణ లిప్యతే పాపకేనా ఇది చూడండి ఇది ఎలా ఉందో ఈ వాక్యం పాపకర్మ చేత లేపమును పొందదు పాపకర్మతో లేపమును పొందదు అది పా పాపకేనా అంటే ధర్మం కూడా పాపకమే అవుతుంది ఎందుకంటే పాపకం పాపము వేరు పాపకము వేరు పాపము వేరు పాపమ వేరు ఎందుకంటే పాప్మ అన్నా పాపకము అన్నా బంధించే కర్మ అని అర్థం పుణ్యమైనా కావచ్చు పాపమైనా కావచ్చు రెండు బంధిస్తాయి కాబట్టి అక్కడ దాని అర్థం ఏంటంటే బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞానాన్ని బ్రాకెట్లో పెట్టుకుంటూ ఉండాలి ధర్మాధర్మ రూపముకు కర్మచే లేపమును పొందడు లేపము అంటే తెలిసినండి లేపము అంటే ఇప్పుడు కంటికి కాటుక పెట్టారనుకోండి అది బై మిస్టేక్ కొంచెం బొగ్గ కంటుకుంటే దాన్ని లేపము అంట ఇప్పుడు భోజనం చేసినప్పుడు చేకొడుకుంటుంటే ఆ జిడ్డు వదలదు జిడ్డు ఇది చెప్తా దొరికిడ్ అది దాని అర్థం లే జిడ్డు అతుక్కు జిడ్డు చేయ జిడ్డు వదలదు ఇటు ఇలా అంటే ఇక్కడ అతుక్కుంటుంది ఇటు ఇవన్నీ ఇలా ఇలా అంటే అటు తోసి అంతేగాని చేయని వదిలిపెట్టి జిడ్డు ఆయిల్ జిడ్డు అండి ఈ ఏదే మెటీరియల్ మెషిన్ పార్ట్స్కి వాడతా గ్రీన్స్ గ్రీన్స్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ లేపహ అంటే గిరీజ్ గ్రీజ్ పట్టుకున్నట్టుగా పట్టుకుంటుంది నో ఆత్మస్వరూపానికి ఇటువంటి గ్రీజ్ ఎఫెక్ట్ ఈ జిడ్డు పట్టుకున్నది ఉండదు సమం సర్వే భూతు తిష్టంతం ఆత్మ పరమాత్మ ఆత్మ సకల ప్రాణం ఎందు సమంగా ఈ సమత్వ అంట సమం సమం అది అనుభవైక వేద్యం అనుభవానికి వచ్చిన వాడికి తెలుస్తుంది ఆ సమం ఏమిటో అనుభవం లేనివాడికి వాడు ఊరికే పలుకు చిలక పలుకే తప్ప తెలియదు సమం అన్నది అనుభవంలో ఉన్నవాడికి తెలుస్తుంది ఇప్పుడు సమత్వానికి అనుభవం అది కల్టివేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒకడు ఫోన్ చేసి మిమ్మల్ని పోగొడుతాడు ఇంకొకటి ఫోన్ చేసి తెగుడుతాడు ఆ రెండు సందర్భాల్లోనూ మీరు ప్రశాంతంగా ఉంటారు సమం అనమాట You, you know you are sama. So, allah can't be anuphava. Anuphava. If you have a bhojan, you can also have anuphava. If you have a bhojan, you can have a monster. If you have a bhojan, you don't have a bhojan, you don't have a bhojan. But, at the end of it, you are not perturbed. Particularly, you are not disturbed. A physical disturbance is very tough. యాజ్ ఎన్ ఇండివిజువల్ ఆ స్వరూపంలో ఏమి మీకు క్లేశము ఉండదు ఫిజికల్ క్లేశం ఉంటుంది దాంట్లో ఉప్పు ఇంత ఉప్పు పారేశారనుకోండి మరి ఫిజికల్ క్లేశం ఉండదు అది ఎలా తింటాం కష్టం కదా అసలు ఉప్పు తినద్దని డాక్టర్లు చెప్తున్నారు మీరేమన్నా అసలు హెల్త్ గురించి పట్టించుకుంటున్నారా ఉప్పు కూరగాయల్లో ఉప్పు ఉంటుంది బియ్యంలో ఉప్పు ఉంటుంది సోడియం క్లోరైడ్ బియ్యంలో ఉంటుంది పప్పులో ఉప్పు ఉంటుంది ఇంకేతనే మీరు పప్పులో ఉప్పు మరిచిపోయినప్పుడు కూడా అది కొద్ది రుచిగానే ఉంటుంది ఇవన్నీ వీటన్నింటిలోనూ ఉప్పు ఉంటుంది మనిషికి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ మించి ఉప్పు తిన్నాకంటే వాడు గుండె మీద లివర్ మీద ఒక ప్రెషర్ పెడుతున్నట్లెక్క ఓ రోజు రెండు రోజులు పర్వాలేదు అలా వరుస పెట్టి పెడితే చాలా సమస్యలు వస్తాయి ఊరగాయలు పెడతారు ఈ ఊరగాయ ఆ సంవత్సరం పాటు నిలవ ఉండాలి ఏమి టెక్నాలజీ నా తరబడి సంవత్సరం పాటు యావకాయ ఉండాలని వీడు ఇప్పటి నుంచి ప్లాన్ హ్యూమన్ మైండ్ అలా పనిచేస్తుంది ఈ రోజు బాగుండడం కాదు ముఖ్యం సంవత్సరం పాటు నిలవ ఉండాలని కాబట్టి సంవత్సరం పాటు నిలవ ఉండాలంటే రెండు పనులు చేయాలి మీరు ఇప్పుడు మామిడికాయ పచ్చి మామిడికాయతో పెట్టినప్పుడు దాంట్లో వాటర్ ఉంటుంది కదా సంవత్సరం పాటు అలా నిలవ ఉంటుంది ఆ మామిడికాయని బయట పెడితే మొన్నాటికి ఫంగస్ వస్తుంది అటువంటి మామిడికాయ సంవత్సరం పాటు నిలవడాలి ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఫంగస్ వచ్చేకాయ సంవత్సరం పాటు నిలవ ఉండాలి దానికి ఉపాయం ఏమిటంటే రెండు ఉప్పు నూనె ఇది రెండు